స్తోత్రం నైనా పరిషదుడ మైమోన్నతుడా సర్వాధికార్యసర సృష్టికరిత అయిన నీకే వందన నిన్న నేడు నిరంతరమే కరీతి ఉన్న తండ్రి నీకే కోట్లాది వందనాలు ప్రభావ సర్వ శక్తిమంతురా తండ్రి నీకే కోట్లాది వందనాలు ప్రభ ఈ రోజు రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే కోట్లాది వందనాలు ప్రభ మా మదరున్న దేవ నకే స్తోత్రం అయినా ప్రభావ రాణబిడ్డి తొందరగా నడిపించి వాళ్ళకున్న అటంకాలను వచ్చిన పత దీవించండి ఆశీర్వదించి రక్త ప్రక్షణ ఇచ్చేయండి ఏసు ప్రభా నీకు వందనా దేవ పాటల ద్వారా మైపోందండి ప్రభావ ఏసు కృష్ణ నామలు మీరు మాతో మాట్లాడ ప్రవ్వ ఏసు ప్రభ నువ్వు మాట్లాడే దేవుడు ప్రవ్వ మహృదయాలను ఏసుప్రభ బలపరచండి జీవించండి ఆశీర్వదించి రాకడపరచుకోండి పతొక్క బిడ్డని రాకడ కేసు ప్రభ పరశుదపరచబడును గాక గొప్ప విజయాన్ని దయచేసి రక్షించుకొని నామానికి మేమ తెచ్చుకోమని నజర నేసుకుమడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ కృపలను కృపలను ప్రభుని కృత్యేత తో స్తుతింతుం నాయుష్కాలమంత ప్రభుని కృపల తో స్తుతింతుం దుకలను తలచుచు నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టుననీ సెలవిచ్చిన దేవుడు కాచెను గత కాలం నన్ను కాచెను గత కాలం కృపలను తలంచుచూ ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం రూపంపబడుచున్నాయే ఆయుధముండినను రూపంపబడుచున్నాయే ఆయుధముండినను నాకు విరోధమల్లి వతిలదు అని చెప్పిన మాట త్యం ప్రభు చెప్పిన మాట సత్యం కృపలను తలంచుచు కృపలను తలంచుచు ప్రభుని కృతజ్ఞతతో స్తూ కన్నిటిలో ఎలలో rungina veelalalo kanniti lo yellalono nille rungina veelalalo ningini jeevashyamupanti nimpenu na hrudayam yesu nimpenu na hrudayam kruththkalano talanchuchu ోోన్నతుడైనా నా దేవునితో చేర్వోన్నతుడైనా నా దేవునితో చేరీ సకతము తన కృప వెల్లడి చేయు స్లతో నింపెను ఇలలో నన్ను స్తులతో నింపేను కృత rupa lanu talanchu hallelujah mein <Sings> na kento anand mein hallelujah mein ha na kento anand mein siyu na niwasan kento anand anand maanand mein నందమానందమే కృపలను తలంచుచూ కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్థుతింతు నాయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్థుతింతో రైతులాడు అందరికీ దేవున్నామానికి మహిమ కలుగును గాక చిన్న ప్రార్థన చేసుకున్నాను పరిశుధుడా మహోన్నతుడా ప్రభా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి జీవం గల ప్రభా నేడు నిరంతరం ఏకరీతి ఉన్న మహేషయ మీకు వందనాలు ప్రభా మీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్థితిస్తుంటున్నాం మరి నాయన నీ బిడ్డలతో కలిసి సహవాసంలో మరి నాయన మీ యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి ఇచ్చిన యొక్క తండ్రి ప్రభా ధన్యతను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను తండ్రి మేము వట్టి వాళ్ళము దేనికి పనికిరాని వాళ్ళం ప్రభావ కేవలం మీ కృప ద్వారా మరి మేము ఈ విధంగా మరి కూడుకొని నేను స్మరించుకుంటున్నాం ప్రభావ సూచిస్తుంటున్నాం ప్రభావ మీకు వందనాలు చేస్తాయి మరి నాయన నాతో మాతో అందరితో కూడా మీరు మాట్లాడవలసింది కాదు ఏసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తూ అడిగి పెట్టుకుంటున్న ఆమె తండ్రి ఆ మేన్ ఆ మెయిన్ పేతురుకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలను చదువుకుందాం పేతు పేతురుకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండు పదమూడు ప్రియులార మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి శ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైనంతగా సంతోషించుడి ఇక్కడ ఏ విధంగా మరి భక్తుడు రాస్తున్నాడంటే మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి ఆయన వివరిస్తా ఉన్నాడు అది ఆ శ్రమ సంభవించినప్పుడు మీరు ఆశ్చర్యపోవడవద్దు మీరు ఏదో కొత్త ఒక ఎవరికి జరగంది నాకొక్కడికి జరిగింది నేడు చూస్తా ఉంటే సంఘాలలో టెస్ట్ మనీలు అవే అంత విచిత్రం వాళ్ళకే జరిగిందని గొప్పలు చెప్పుకోవడము అనేక కొత్త కొత్త విధానాలలో మరి క్రీస్తు మహిమను దొంగలించడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ క్లియర్ గా మరి శోధించుటకు మీకు కలుగుచున్నటువంటి అగ్ని అగ్ని వంటి మహాశ్రమ ఈ అగ్ని వంటి మహాశ్రమ మరి మనలో మనకి ఎప్పుడైనా కలిగిందా మనం ఎప్పుడన్నా మరి ఈ జనరేషన్ లో మరి ఇంకా మనం బ్రతికి ఉండగా మన కళ్ళ ముందు ఏమన్నా జరుగుతున్నాయా ఈ అగ్ని వంటి మహాశ్రమలను మరి తట్టుకోగలుగుతామా మనము మనము ఎల్లప్పుడూ కూడా క్రీస్తుని రివర్స్ లో శోధించే వాళ్ళంగా ఉన్నాం నేను నిన్ను నమ్ముకున్నాను కాబట్టి నన్ను స్వస్థపరచు నేను నీ యొద్ధకు వస్తున్నా కాబట్టి నన్ను ఆశీర్వదించు తప్పేం లేదు పర్వాలేదు కానీ వాటినే బేస్ చేసుకొని అదే క్రైస్తవ్యం అనే అటు వంటిగా మరి నేడున్న క్రైస్తవులు అనేకులు బ్రతుకుతా ఉన్నారు ఏ విధంగా అంటే ఈ క్రీస్తు కూడా ఒక దేవుడే ఈయన స్వస్థపరిచేవాడు ఆరోగ్యం ఇచ్చేవాడు డబ్బులు ఇచ్చేవాడు అన్ని అనే ఒక దేవుడిగా ఈయనని వాట కోసం చూసే చాలా మంది ఉన్నారు ఇంకా భ్రమలో బ్రతుకుతూనే ఉన్నారు కానీ బైబిల్లో స్పష్టంగా చేయబడి చెప్పబడింది ఏంటంటే మీరు శ్రమల ద్వారా తప్ప ఆయన యొక్క రాజ్యానికి మనము చేరలేమని ఈ శ్రమలు లేకపోతే ఈ కష్టాలు లేకపోతే మన జీవితంలో సంథింగ్ రాంగ్ మనం ఫేస్ చేస్తున్నట్టు నేను ఆనందంగా ఉన్నా సంతోషంగా ఉన్నా నాకు ఏ కొదవలేదు తృప్తిగా ఉన్నా మరి అట్లాంటప్పుడు బైబిల్ చెప్తా ఉంది ఏదో సంథింగ్ మనలో రాంగ్ ఉన్నట్టే నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆధారం తీసుకొని క్రీస్తుని వెంబడించినటువంటి అపోస్తులు కావచ్చు మరి శిష్యులు అనేక మంది కావచ్చు ఏసు క్రీస్తుని వెంబడిస్తే వాళ్ళకు ఆశీర్వదింపబడ్డారా అండి వాళ్ళ ఆశీర్వదింపబడలేదు సమస్తంను విడిచిపెట్టారు ఆయనను వెంబడించేవాడంట ప్రతి దినము తన శిలువను తాను మోసుకొని పోవాల కష్టపడాల క్రీస్తు గురించి అతను ఈ లోకంలో ఒక గోధుమ గింజ ఏ విధంగా అయితే అది భూమిలో నితబడినప్పుడు మరణిస్తుందో ఆ విధంగా క్రైస్తవుడు మరి జీవించాలి అటువంటి జీవితాన్ని ఒక శ్రమగా మనం గుర్తించవచ్చు అటువంటి జీవితము ఒక విలువైనదిగా ప్రభు దృష్టిలో కనపడతా ఉంది ఇక్కడ అగ్ని వంటి మహాశ్రమ ఈ అగ్ని వంటి మహాశ్రమలు ఆ దినాలలో అపస్తులు అందరూ రంపలతో కోయబడ్డారు రాళ్లతో కుట్టబడ్డారు ఆ పిడి తిన్నారు చిరసాలలో వేయబడ్డారు కొరడాలతో కొట్టబడ్డారు హింసింపబడ్డారు దూషణ బండభూతులతో దూషింపబడ్డారు అనేకమైన హింసలకు పా మన భారత సువార్త ఎప్పుడు వచ్చిందండి మనకందరికీ తెలుసు తోమ గారు ఇక్కడికి తీసుకొచ్చి బానే ఉంది సువార్త అందబడతా ఉన్నది కానీ మొన్న మొన్న కొన్ని దేశాలకు సువార్త అందించబడింది మొన్న మొన్న దానికి ముందు అక్కడ సువార్త తెలియదు ఏసు తెలియదు ఎవరు తెలియదు ఏదో అక్కడక్కడ ఉండేవాళ్ళు కానీ అవి క్రైస్తవ దేశాలుగా మారబడ్డాయి మరి మనకి పూర్వంలోనే అందబడింది సువార్త ఎందుకని మన మనది క్రిస్టియన్ కమ్యూనిటీ అనేది చాలా దిగువన ఉంది ఎందుకనంటే క్రైస్తవుడు బాగా గుర్తుపెట్టుకోవాలి మనం మాదిరికరకంగా లేడు మాదిరికరకంగా ఉండింటే ప్రతీ మన అన్ని కూడా క్రైస్తవ రాష్ట్రాలుగా ఉండేవి నేడు చూస్తే మణిపూర్ అనేది మహాశ్రమ కలుగుతూ ఉంది అక్కడ భయంకరమైనటువంటి అగ్ని వంటి శ్రమలు అక్కడ మే మూడో తారీఖు నుంచి మొదలవుతే ఇప్పటి వరకు నాన్స్టా పల్లర్లు జరుగుతూనే ఉన్నాయి క్రైస్తవుల మీద విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి అక్కడ ఒక మరి పంచుకోవాలనుకుంటున్నాను మేము క్రిస్టియన్స్ అని చెప్పినందుకు ఒక జీప్ ని తగలబెడితే నెలల పసిబిడ్డ కాలిపోయింది దాంట్లో తర్వాత రెండు రోజుల తర్వాత మరలా ఇద్దరు మనందరికీ తెలిసిన విషయాలే కానీ మాట్లాడుకోవాలి మనం గుర్తు చేసుకోవాలి క్రీస్తు కోసం నీ వరకు నా వరకు వస్తే మనం మనం నిలబడతామా నిలబడ అది రానంత వరకు మనం గొప్పలు చెప్పుకుంటాం నేను తెగిస్తాను నేను అది చేస్తాను నేను ఇంకా ఎన్నో ఎన్నో కార్యాలు చేస్తాను అని చెప్పుకుంటాం పర్వాలేదు కానీ నిజ జీవితంలో వాళ్ళకు వచ్చాయి ఆ స్త్రీలని వివస్త్రలుగా చేశారు రోడ్ల మీద తిప్పారు వాళ్ళని ఎక్కడెక్కడో టచ్ చేశారు అవమానపరిచారు చివరికి వాళ్ళ బ్రదర్ వచ్చి కాపాడడానికి వస్తే ఆ బిడ్డని నరికేశారు వాళ్ళ నాన్న కాపాడడానికి వస్తే వాళ్ళ నాన్న తగలబెట్టేశారు ముగ్గురిని చంపేశారు ఒక ఇంట్లో కేవలం క్రైస్తవుడు మరి నేను నా విషయంలో మరి మనం గమనిస్తే మనము శోధనలను తట్టుకోలేమండి మనం కానీ దేవుడు అంటున్నాడు శోధనలు జయించుట కూడా ఆయన ఉపాయము శోధనలు తట్టుకునేంత వరకు మాత్రమే ఆయన శోధనను ఇచ్చేవాడుగా ఉంటున్నాడు చూడండి శోధన అంటే కొంతమంది ఏ విధంగా భావిస్తారనంటే ఇది నాకు ఒక కొత్త వింత జరిగింది నాకు మరి ప్రత్యేకంగా ఉన్నది అనుకుంటారు మనం ఎగ్జాంపుల్ ఒక ఐరన్ షాప్కి వెళ్తే మనకు అర్థమైపోతుంది అక్కడ ఎన్ని బట్టలు ఇస్తాం నానా రకాల బట్టలు ఇస్తాం కాటన్ సిల్క్ జీన్స్ ఉల్లెన్ ఎన్నెన్నో ఇస్తా ఉంటాం వాటిని ఇచ్చినప్పుడు ఆ వేడి ఒకటే వేడి ఉంటుంది ఆ బొగ్గుల్లో ఇస్త్రీ పెట్టలో కానీ ఏది కూడా కాలిపోదు ఏదానికి ఎంత పెట్టాలనో ఆయనకు బాగా తెలుసు ఆ ఇస్త్రీ చేసి అతనికి ఎంత నీకు శోధన పెడితే నువ్వు తట్టుకోగలుగుతావో నీకు తెలుసు కానీ మనం ఆ శోధన ఆ పరీక్షలోనే మనము ఓడిపోతా ఉన్నాం ఎందుకనంటే తిరిగిస్తూ నువ్వు ప్రేమించడం లేదు కాబట్టి ఈ లోకంలో మనల్ని పంపించాడు ఏదో సాధిద్దాము ఏదో సంపాదించుకుందాము ఏదో పొందుకుందాము ఇదే ధ్యాస ఉన్నది తప్ప మనకి మనం లిస్టు పెట్టేస్తామండి పొద్దున ఉదయం లేగానే లేకపోతే రాత్రి పడుకునే ముందు ప్రార్థనలో ప్రభు దగ్గర ఒక పెద్ద లిస్టు ఏం చేయాలా ఎట్లా ప్రభా నేను ప్రయాస పడాలా ఇది మనలో కరువైపోయింది నేడున్న దినాలలో క్రీస్తుని ఒక విషయం చెప్తానండి మణిపూర్లో అంత హింస జరుగుతుంటే వాళ్ళు ఇప్పుడు ఏమని ప్రార్థిస్తారండి ప్రవ్వ మా బాబుకి ఒక కారి మా కుటుంబంలో ఒక వివాహం జరిగించు మా పెద్దోడిని దీవించు మా పాప కది చెయ్యి మా అప్పులు తీసేయని ప్రార్థన చేస్తారా ఏం చేస్తారు వాళ్ళు ఒకవేళ మరణిస్తే నీ దగ్గర కన్ను దేర్వాలయం నేనేమంటానంటే క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఊరికే వచ్చి ఆషామాషిగా వెళ్ళిపోలేదండి పోయేటప్పుడు ఆ డే ఉంది కదా భయంకరమైన దినం ఆ డే ఎట్లా నరకయా తన చిత్రహింసలకు గురి చేయబడ్డాడంటే ఒక నిండు ఎవ్వన పురుషుడండి యేసు ఆయనని బట్టలన్నీ తీసేసి ఆ ఉండగానే ఎవ్వన పురుషుడు ఎవ్వనంగా ఉన్న వాళ్ళకి ఆ సిగ్గు అనేది ఏంటో తెలుస్తుంది అందరి ముంగట బట్టలు తీసేశారు యేసుక్రీస్తుని చంపల మీద వాయించారు గట్టి కొట్టారు బండభూతులు తిట్టారు పిడిగుద్దులు గుద్దారు హింస పెట్టారు ఇష్టం వచ్చినట్టు వేశారు ఎగతాలు చేశారు ఆయన పట్టుకొని అడుగుదామా ఇన్ని చేశావు కాబట్టి నాకు ఆశీర్వదించు ప్రభు నాకు అన్ని ప్రభు ఆ ఏసుక్రీస్తు ఆ విధంగా యేసుక్రీస్తుని మనం ఇవన్నీ అడుగుదామా మణిపూర్ వల్ల అవన్నీ అడుగుతారా ఎంతో దూరం లేదండి మణిపూర్ నుంచి హైదరాబాద్కి క్రైస్తవుడు ప్రతి దిన భయముతో వణుకుతో బ్రతకాలి క్రైస్తవుడు అనంటే ఏదో యుద్ధాలు ఒక మ మీద యుద్ధాలు చేయడం కాదు మనం పోరాడేది అంధకార దురాత్మ శక్తుల సమూహంతో మనం పోరాడేది మనం వాళ్ళని కొట్టడానికి లేము వాళ్ళకు వ్యతిరేకంగా మనము ర్యాలీలను లేకపోతే ఇంకొకటి ఎక్సైజ్ ఒక అది నాన్ మరి ఈ పరిస్థితిలో నీ వంతు ఏంటి నువ్వు ఏం చేయాలా ఇది అంత్య దినాలని క్లియర్ గా మనకు కనబడతా ఉంది ఈ అంత్య దినాలలో మనం ఏ విధంగా మనల్ని మనం భద్రం చేసుకోవాలా మనము స్వస్థతల మీద లేదనంటే డబ్బు మీద వీటి మీద మన ఇల్లు కట్టుకుంటే ఒకరోజు అవన్నీ నిలిచిపోతాయి జ్ఞానం కూడా నిలిచిపోతుంది నిలిచిపోంది ఎల్లప్పుడూ దేవుని వాక్యం ఆ వాక్యం మీద మనం కట్టుకోవాలా తన సమస్తమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి లాభము ఇంకేమి లాభం లేదు మనం ప్రయాణించవలసింది ఒక ఇరుకు మార్గములో ఆ మార్గం ఎటువంటి మార్గం అనంటే ఇక్కడ మరి పదమూడవచనంలో క్రీస్తు మహిమ బయలపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము చూడండి మనం మహానందంతో సంతోషించడానికి ఏం జరుగుతాయంటే క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి ఆయన శ్రమ దొరకడం మనకెంత ఆనందం అంట ఎంతో జాయ్ఫుల్ అబ్బా థ్యాంక్ యూ నీ శ్రమలలో ఈ యొక్క ఎన్ని వందల కోట్ల మందిలో నాకు దొరికింది ఆ భాగ్యము ఈ శ్రమ దొరకడము నాకు ఒక ధన్యత అందుకే నూట పంతొమ్మిదో శ్రమ కలగక మునుపు త్రోవ విడిచి శ్రమ కలిగి ఉండిట నాకు ఎంతో మేలాయను ఇవి ఈ శ్రమల్ని మనం ఇప్పుడు ఓర్చుకుంటే చాలా ధన్యకరమైన జీవితం మనకు దొరుకుతుంది మన పౌరస్థితి పరలోకమంది ఉన్నది మనం ఇక్కడ అవసరమే మనకి ఇక్కడ అవసరమే ఇక్కడ డబ్బు అవసరమే మనకు ఉండడానికి ఇల్లు అవసరమే అన్ని అవసరమే కానీ బైబిల్ ఏమని కలిగి ఉన్న వాటితో తృప్తి కలిగి నీకున్న దానిలో తృప్తి కలిగి ఆ రెంట్ ఇల్లు థ్యాంక్ యూ దాన్ని కట్టుకోవడానికి నాకు రెండు డబ్బులు ఇచ్చావు థ్యాంక్ యూ ఆ విధమైన జీవితం కావాలి నువ్వు పోరాడాల్సింది మనం పోరాడాల్సింది మని మన పౌరస్థితి గురించి మనం పోరాడాల నిజమైన ఆశీర్వాదం అనంటే ఒక రెండు ముఖాల్లో చెప్పాలనంటే అలాగే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కలుసుకోవడం ఆశీర్వాదం అలాగే ఆయన ఇచ్చే బహుమానం పొందుకోవడం మనకు ఆశీర్వాదం ఇది నిజమైన ఆశీర్వాదం కొత్త నిబంధనలో మనం చాలా తక్కువగా గమనిస్తాం ఆశీర్వాదం గురించి మనకు రాబోయే శ్రమలు భయంకరం అండి ఎంతో మంది సత్య సంబంధులైన వారు బోధిస్తూ ఉన్నారు మొత్తుకుంటున్నారు అయా ఈ యొక్క లయమైపోయే వాటి గురించి మాయమైపోయే వాటి గురించి మీరు పోరాడకండి అని మనం దృష్టి పెట్టాలండి ప్రభు ఎందు నిమిత్తం లోకానికి వచ్చి మనం ఏం చేయాలా ఈ శ్రమలలో మనము తట్టుకునే వారముగా ఉండాల అందుకే మత్తైసు వార్త ఒకసారి చూద్దాం మత్తైసు వార్త ఏడవ ఏడవ అధ్యాయము పదమూడు పద్నాలుగున పద్నాలుగు చదువుతాం ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించు వారు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని కానుగొన వారు కొందరే యోహాను పద్నాలుగు ఆరులో మరి దాంట్లో ప్రవేశించడానికి చాలా చూస్తారంట వారి వలన కాదంట లుకాసు వరస పదమూడు ఇరవై నాలుగులో ద్వారమున ప్రవేశించుడి మనకు ప్రభు ఒక ఆజ్ఞ మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే ఇరుకు ద్వారమున ఒక చిన్న సందు ఉందనుకోండి దాంట్లో లావుగా ఉన్న మనిషి ఎంత ప్రయాసతో పోతాడు తోచుకొని తోచుకొని ఎట్లో కాట్లా ఆ దారిన కానీ పోబుద్ది కాదు మధ్యలో వచ్చేస్తారనమాట చాలా మంది వెనక్కి అబ్బా ఇక్కడ పోతే నాకు చెమటలుగా ఆరిపోతున్నాయి అలాంటి మార్గమే ఇరుకు మార్గం ఇరుకు మార్గం అంటే నిజ జీవితంలో సంకుచితమైనది కాదు అది రియల్ లైఫ్ లో చూస్తే నిన్ను సమస్తమును పెంటగా ఎంచుకోవడం ఇరుకు మార్గం నీ శరీరాన్ని నల్లగొట్టుకోవడం బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అనుకోవడం ఇరుకు మార్గం లేదు నేను బ్రతకాలా నేను ఎన్ని సంవత్సరాలైనా నేను ఈ భూమి మీద నేను ఉండాలా నాకు ఇన్ని ఎకరాల పొలాలు ఉన్నాయి ఇంత ఆస్తులు ఉన్నాయి నాకు కార్లు ఉన్నాయి బంగ్లాలు ఉన్నాయి నాకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది నేను ఇక్కడ ఉండాలా అనుకుంటే దాన్ని ఏమంటున్నాడంటే ఏసుక్రీస్తు అది ఒక విశాల మార్గం అంటున్నాడు ఆ యొక్క విశాల మార్గముకు క్రైస్తవుడు చాలా దూరంగా ఉండాల భయపడాల ఎందుకనంటే మనము మానవులము మన స్థితి మనకు తెలియదు రేపు ఎట్లా మనకు తెలియదు ఒక శోధన వస్తే తప్ప మనకు తెలియదు మన ముందు ఒక యాభై వేలో అట్లా ముందు పడేస్తే దాన్ని మెల్లగా తీసుకుంటామా లేకపోతే ఇచ్చేస్తామా అది రేపు రేపు తెలుస్తుంది మనము అల్పులము దేవుని మీద ఆధారపడే వాళ్ళము మన సొంత జ్ఞానం మీద మనం ఆధారపడలేము మనం నిలబడలేము బలహీనులము కాబట్టి మనం ఇరుక్కు మార్గం మీద లక్ష్యం పెట్టాల ఇక్కడ ఏమంటున్నాడంటే నాశనమునకు పో ద్వారం వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది చూడండి నాశనానికి నడిపిస్తుంది ఆ విశాల మార్గం ఇంకా అంతే మళ్ళీ అక్కడ ఆప్షన్ ఉండవు నశించిపోయాడు అని అంటే ఆప్షన్ ఉంటుందా ఒక వ్యక్తి చనిపోయాడంటే లేదు ట్రీట్మెంట్ ఇచ్చి బ్రతికిద్దాము లేదంటే ఇంకొకటి ఇంకొకటి చేద్దాము అని అంటే ఆప్షన్ ఉన్నట్ట బ్రతుకుతారా బ్రతకరు నశించిపోయిన వాడు కూడా అంతే కాబట్టి దాని ద్వారా ప్రవేశించిన వారు అనేకులు నేడున్న సంఘాల పరిస్థితి చూస్తే అపవాది ఎవరినైనా వాడుకుంటుంది పెద్ద పెద్ద సంఘాలలో పెద్ద పెద్ద సేవకుల్ని వాడుకుంటుంది అపవాది వాళ్ళ ద్వారా మిరాకెల్ చేపిస్తుంది వాళ్ళ ద్వారా ఆ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు అన్ని జరుగుతా ఉన్నాయి అపవాదికి శక్తి శక్తిగలవాడాడు వాడు అన్ని చేస్తాడు అందుకే ఒక వాక్యము మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాలా యేసుక్రీస్తుని మరి ఆ కుండ మీదకి తీసుకెళ్ళి వాడు శోధించడానికి నువ్వు నాకు సాష్టంగా పడి నమస్కారం చేయి నిన్నీ అన్ని ఇస్తా అంటాడు ఎవరిది ఎవరికి ఇస్తున్నాడు వాడు అపవాది ఇప్పుడు కూడా అవే జరుగుతూ ఉన్నాయి యేసుప్రభు అక్కడ ఒప్పుకోలేదు ఏసుప్రభు అక్కడ అడ్డుకున్నాడు వీళ్ళు లొంగిపోయారు ఈ ట్రాప్ లో పడిపోయారు క్రైస్తవ్యం అనంటే భౌతిక సంబంధమైనది కాదు కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది భౌతిక సంబంధమైనది కూడా ఎంతవరకు దానికి ఒక లిమిట్ ఉంది ఆ బౌండరీ క్రాస్ చేసేసారు మన ఆ వెడల్పుగా మందిరాలలోకి వెళ్ళి ఆ వెడల్పునే కోరుకుంటున్నారు ప్రభు దగ్గరికి వెళ్ళి మందిరానికి వెళ్ళి కూడా దాన్నే కోరుకుంటున్నారు ప్రభు నాకు అది చేయి ఇది చేయి అది కావాలా ఇది కావాలా ఇట్లా చేయి అట్లా చేయి మాతో ఇట్లా మాట్లాడు మాతో అట్లా చేయి ఇవన్నీ ఈరోజు బ్రతికున్నామని అంటే ఈరోజు మాట్లాడుతున్నామంటే ఈరోజు వింటున్నామంటే దేవుని కృప తృప్తిగా బ్రతకాల ప్రభు సాయం విష్ణు థ్యాంక్ నా జీవితంలో రెండు మూడు విషయాలలో నా జీవితంలో థ్యాంక్ యూ అనేది ఒక ముద్ర వేసినట్టుగా జరిగిందండి మా అమ్మ చనిపోయినప్పుడు దేవుడికి థ్యాంక్స్ చెప్పాను మా అమ్మ నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం వెరీ షార్ట్ టైంలో మా ఫాదర్ చనిపోయాడు అప్పుడు కూడా భయంకరమైన బాధలో ఉన్న మన టీం వాళ్ళకి తెలుసు ఆ బాధల్లో కూడా దేవుడికి థ్యాంక్సే చెప్పాను రీసెంట్ గా వన్ ఇయర్ బ్యాక్ నా చిన్న కుమారుడు చనిపోయాడు అప్పుడు కూడా థ్యాంక్ యూ నేను ఎవరిని అడగడానికి తను ఎందుకు ప్రభు ఎట్లా చేసినావు నాకు నా కుటుంబంలో నువ్వు మీరు ఎందుకు నాయన ఎట్లా చేసినారు అడగడానికి నాకు అర్హత లేదండి థ్యాంక్ యూ అంతే నన్ను నా ఇల్లును ఖాళీ చేయమని చాలా మంది చెప్పారు నేను ఖాళీ చేయను అని చెప్పాను ఈ గృహంలో ప్రభు ఉన్నాడు ప్రభు మరణాలు జరగద్దా ప్రభు ఉంటే ఆరోగ్యాలుగా చిన్న తలనొప్పి రాగుడదా ఏది ఉన్నా లేకపోయినా ఇంకో మాట గుర్తు చేయాలనుకుంటున్నాను ఎవరైనా రే ఈ రే రాజ్యానికి చేరేదనంటే మూడు వ్యక్తుల స్వభావం మనలో ఉండాలా ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరంటే షడ్రక్ మేషక్ అబద్నిగా మమ్మల్ని కాపాడు అని పిరికి ఏడ్చుకుంటూ దాంట్లో దూకలేదు వాళ్ళు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా మా ప్రభు అండి ఆయన మా దేవుడు చాలు మేము అక్కడ ఉంటాము ఈ ఇటువంటి వాళ్ళు రేపు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు ఆశలు కోరికల్ని మనం ఇక్కడ చంపేవారంగా ఉండాల మన జీవితం ఏపాటిదండి ఆవిరి వంటిది ఆవిరి అన్నప్పుడు ఆ కుక్కర్ ని చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఆ విజులు వచ్చినప్పుడు థర్టీ సెకండ్స్ అనుకుంటాము ఫిఫ్టీన్ సెకండ్స్ లోనే రాయిపోతుంది అంత చిన్న స్వల్పదానికి ఈ భూమినాదాన్ని వాణ్ణి కొట్టడము చంపడము ఇవన్నీ జరుగుతా క్రైస్తవుడు కూడా వదులుకోవడం లేదు నాది వచ్చేది ఉందంటే నేను ఫైట్ చేయాలి ఓకే చేయి మంచిదే కాకపోతే అది ఎంతవరకు ఒక లిమిటేషన్ మన వల్ల ఇంకొకడు జారిపోకూడదు వాళ్ళు ఏ విధము చేతనైనానో వారిని మనం ప్రభు వైపుకి తీసుకుని వచ్చే ఉండాల ప్రభు వైపుకు నడిపించే వాళ్ళముగా ఉండాల జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై చూడండి జీవమునకు పోయే ద్వారము ఒక మార్గం ఉంది అది జీవానికి చేర్చే మార్గము ఆ దారి సంకుచితం ఉన్నది దాని అది ఇరుకును ఆ దారి సంకుచితం ఉన్న ఉన్నది అది ఇరుకు బాగా ఇరుకు కష్టాలు ఉంటాయి శ్రమలు ఉంటాయి నిన్ను హింస పెడతారు నీ మీద కూడా రేపు దాడులు జరుగుతాయి నా మీద కూడా రేపు ఎన్నో ప్రయోగాలు చేస్తారు వాళ్ళు అప్పుడు భయపడి అయా నేను ప్రభుని నమ్ముకోవట్లేదు అని ఆ భయాన్ని జయించాల మనం ఆ భయము దాన్ని వెళ్ళగొట్టాల మనం ఉన్న కొద్ది రోజులు బ్రతికితే ఏంటి నాకు కరోనా వచ్చింది చంద్రశేఖర్ సార్కి నేను ఆ విషయంలో కృతజ్ఞుణ్ణి ప్రభుకి మొదటగా కృతజ్ఞుణ్ణి చంద్రశేఖర్ సార్ నాకు ఒక చిన్న వాళ్ళ అసిస్టెంట్తో ఒక మెడిసిన్ చెప్తే నేను రికవర్ అయ్యాను లేకపోతే నేను రికవర్ కాలేదు అప్పుడు కోవిడ్ సివియర్ గా వచ్చింది నేను నా వాష్రూమ్ లో నుంచి నా బెడ్రూమ్ లో నుంచి వాష్రూమ్కి వెళ్ళడానికి టెన్ మినిట్స్ పట్టిన రోజు ఉంది నడవలేక కానీ నాలో ఏ భయం రాలేదు ఎట్లా బ్రతికానంటే రేపు చనిపోతే అబ్బాయి చిన్న వయసులోనే ప్రభుని చేరుకోవడం ఎంత ధన్యత ఇదే నా మైండ్ నిండిపోయి ఉన్నది అప్పుడు చనిపోతే మా అమ్మని కలుసుకోవచ్చు మా వాళ్ళని అందరినీ చూడొచ్చు ఆ పుస్తులను చూడొచ్చు చిన్న వయసులోనే ఎందుకు డెబ్బై ఎనభై ఏళ్ళు అంటే అట్లా అయిపోతుంది ప్రభు మీద ఒక్కొక్కసారి మనకు ప్రేమ అది కంటిన్యూగా ఉంటే సూపర్ లైఫ్ అది మనది కాబట్టి ఈ ఇరుకు ద్వారంలో మనము ప్రవేశించడానికి ఆసక్తి కలిగి ఉండాల అదే పక్క పేజీలో పదో అధ్యాయంలో చూస్తే ఇక్కడ ఇరవై ఎనిమిదో మరియు ఆత్మను చంపనే రక దేహమునే చంపు వారికి భయపడకుడి దాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయవానికి గలవానికి మిక్కిలి భయపడుడి ఆత్మను చంపని వాళ్ళకి మనము భయపడద్దు ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది ఒక వన్ మంత్ తర్వాత తూగితే ఆ రెండు మట్టి కలపండి ఈ బాడీలో వచ్చిన మట్టి రెండు కలిపితే ఏది ఏ మట్టి అని కూడా మనం వేరు చేయలేం రెండు సేమ్ గానే ఉండిపోతాయి ఈ శరీరము మనము ఒక రోజు స్నానం చేయకుండా చేతితో ఇట్లా రుద్దుకుంటే ఎంత మట్టి వస్తుంది ఒక గంట స్నానం చేసిన ఒక గంట తర్వాత చూడండి మట్టి ఏ విధంగా వస్తుంది ఈ యొక్క దేహమునకు మనము విలువ ఇచ్చే ఉండకూడదు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడొద్దు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయవానికి మిక్కిలి భయపడు ఒకనొక సందర్భంలో ఒక చిన్న టెస్ట్ అని చెప్పమన్నారు ఒక అంకుల్ని మరణించాడు ఆ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టారు ఆ చివరి రోజున పది వరకు మాట్లాడుకున్నాము మధ్యరాత్రి రెండుకి చనిపోయాడు అంకుల్ ఆ మాట్లాడుకున్న విషయాలు నేను అక్కడ షేర్ చేశాను పర్లోకం గురించే మాట్లాడుకున్నాము అంకుల్ మనలో ఏ తప్పు ఉండకూడదు మనము ఓకే తప్పు ఉన్న ప్రభుని క్షమాపణ అడగడానికి మనకు చెప్పి నరకం ఉన్నది జాగ్రత్తగా ఉండాలా అని నేను అక్కడ చెప్తే అక్కడ ఉన్నటువంటి మరి ఒక పెద్ద డినామినేషన్ కి సంబంధించిన సేవకుడు ఆయన వచ్చి అందరినీ మళ్ళా తప్పు వైపుకు ట్రాప్ చేశాడు ఏ విధంగా అంటే ఆ నరకం ఉంటది కానీ అది క్రైస్తవులకు కాదండి అని ఈజీగా చెప్పేశాడు అంత పెద్ద సేవకుడు ఇక్కడ క్లియర్ గా ఏమంటుంది శరీరమును ఆత్మను నరకములను నశింపజేయగలవానికి మన శరీరము ఆత్మను నశింపజేయగల దేవునికి మనము భయపడాలా లోబడి ఉండాలా ఇది అల్పమైన జీవితం సుఖభోగాలను అనుభవించడానికి పంపలేదు ఈ లోకము దీని ఆశయు గతించిపోవును ఈ లోక జ్ఞానము ఒకరోజు నిలిచిపోవును ఈ లోక జ్ఞానము మన కోవిడ్ లో మేము చూసాము కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నారు మరి వేసుకున్న రాలేదా వచ్చింది లోక జ్ఞానం అంతా నిలిచిపోతుంది మనం ప్రభు మీద ఆధారపడాల బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని అందుకే ఈ శ్రమలు మరి మనకు రానై ఉన్నాయి మనం ఏదైతే వద్దనుకుంటామో మన చిత్తం ఎప్పుడు నెరవేరదండి మన చిత్తం కాదు ప్రభు చిత్తం నెరవేరాల ప్రభు చివరిలో ఎవరిని ఎన్నుకుంటాడో ఈ ప్రధానమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఆయన చిత్తం ఏది ఉందో అది జరగాల మనము ఈ శ్రమలు తీసే ప్రభు నాకు ఈ ఆయాసకరం వద్దు ఎందుకు ఇక్కడ బ్రతుకుదా మన ఈ కొంచెమేనండి ఆ పరలోక రాజ్యాన్ని ఒకసారి ఊహించుకో ఆ రోడ్లని ఆ మనుషులను ఆ యొక్క ఇళ్లను అక్కడున్న ఫెసిలిటీస్ని అన్ని ఊహించుకో ఇక్కడ ఉండబుద్ధి అవుతుందా ఈ లోకంలో ఒక క్షణం కూడా ఉండబుద్ధి కాదు అంత గొప్ప ప్రపంచం అది ఆ పరలోక పట్టణానికి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని భక్తులందరూ కూడా థ్యాంక్ యూ ఈ రోజున ఈ లోక ప్రయాస ముగించబోతున్నాను ముగించేసుకున్నారు అపోస్తులందరూ యోహాన్ గారు కానీ పేతురు కానీ అపో పౌలు గారు కానీ వాళ్ళు చనిపోకముందే చెప్పారు టెస్ట్ మనీ దేవుని దగ్గర త్వరగా వెళ్ళిపోవాలనుంది అని మరి ఈ శ్రమలలో ఒకవేళ మనకు అటువంటిది జరిగితే నెమ్మది గాడ్ చిల్డ్రన్ కి మరణం అనేది ఒక ప్రమోషన్ ఇట్స్ నాట్ ఏ డిమోషన్ గాడ్ చిల్డ్రన్ ఎప్పుడు భయపడాడు ఇవాళ రేపు మరణం గురించి చెప్తే క్రైస్తవుడు వణికిపోతున్నాడు భయపడుతున్నాడు మనం ఒక మరణానికి వెళ్ళినప్పుడు జ్ఞాపకం చేసుకోవాలా ఆ రేపు టెంట్ మా ముందు కూడా పడుతుంది రేపు బాక్స్లో నన్ను కూడా పెడతారు ఇలాగే వస్తారు జనాలు మరి నేను ఎక్కడ ఉంటాను ఆత్మను దేహమును నరకములు పడేసే చోటికి పడిపోయే చోటికి వెళ్తానా లేకపోతే నిత్య జీవము నాకు పోయే నేను నడిచి వెళ్తున్నానా నిజమైన ఆశీర్వాదమును పొందుకోవడానికి వెళ్తుందనా మనం గ్రహించాలండి ఉన్న ఒక చిన్న జీవితం కదా మళ్ళా వస్తుందా మన వయసు చనిపోలేదా లేదనంటే మనకన్నా చిన్నవాళ్ళు చనిపోలేదా బాగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు మరణించలేదా ఆ షెడ్రక్ మేషే కభేజ్నిగోలు మేము ఎవ్వనులం కదా మాకు రాదులే ఇప్పుడు మరణము మేము బాగున్నాము మేము దేవుణ్ణి నమ్ముకున్నాము మాకు జరగదు ఆ విశ్వాసం లేరు వాళ్ళు అంతకన్నా మించిన విశ్వాసం బ్రతికినా చచ్చినా మా ప్రభువే మేము అవి అడగడానికి లేమాయనని మమ్మల్ని కాపాడు మమ్మల్ని అది చెయ్యి ఇది చేయి అనడానికి లేం ప్రభు ఈరోజు బ్రతికున్నామంటే నీ కృప తండ్రి ఎంతోమందికి అవకాశం లేదు ఆ విధంగా అటువంటి భయంకరమైన విశ్వాసంలో మనము ఎదగాల మనం అలాగే ఈ ఇంకో వాక్యాన్ని చూద్దాము ఫిలిపిలకు రాసిన పత్రిక ముప్పై వోచనము చూద్దాం కోటోధ్యాయము ముప్పై వచనం క్రీస్తున్నందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను చూడండి క్రీస్తున్నందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను అనుగ్రహింపబడెను అంటే మీకు ఇచ్చి వేయడం జరిగిపోయింది పొందుకుంటావో పొందుకోవో మరి మన చేతుల్లో ఉంది ఇద్దరు మనుషులు ఎప్పుడు ట్రాప్ అవుతారంట అపవాదికి వాళ్ళు ఎవరనంటే ఒకటి యవనస్తుళ్ళు రెండోది బైబిల్ చదవని వాళ్ళు బైబిల్ డైలీ చదవని ఖచ్చితంగా ట్రాప్ అవుతాడు యవనస్తుడు ఎప్పుడు ఈ లోక కోరికలు ఈ లోక సంబంధమైన వ్యాపారాలు జీవితాలు ఎన్నో కలిగి ఉంటాడు దురాశలు వీట ద్వారా ఏమైపోతాడంటే యవనుడికి నిన్ను ఆశీర్వాద ఇస్తాడంట ప్రభు అనంటే గంటలు గంటలు ఉపవాసాలు చేసి దానికోసం వాళ్ళ జీవితాన్ని వ్యర్థపరుచుకునే వాళ్ళుగా ఉన్నాడు నేను మరలా ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నా మనకు ఆశీర్వాదం కావాలా అన్ని కావాలా కానీ వాట కోసం మనం లేవరికి ఏం కావాలనో ప్రభుకి తెలుసు అవన్నీ ఇచ్చేవాడుగా ఉంటున్నాడు ప్రభు అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటాడు దరిద్రుడవని నాకు తెలుసు ఆయనను నువ్వు ధనవంతుడవే అంటే దరిద్రుడు దేవుడికి తెలుసు అక్కడ ఆయనను నీవు ధనవంతుడవే మనీ కోసం నువ్వు లేవు డబ్బు కోసం నువ్వు లేవు ఇక్కడ డబ్బు కోసం మనం లేము లేదా ఈ భౌతిక సంబంధమైన గొప్ప గొప్ప వాటి కోసం మనం లేము మనము శాశ్వతమైన గొప్పదాని కోసం ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో మన జీవము నశించిపోవడానికి లేము మనము మన్ని మనం నలగొట్టుకోవాల మన సిలువను మోయాల ప్రభు కోసం ఏదైనా చేయాలా నాకు అనిపిస్తూ ఉంటది ప్రభు ఆ చనిపోయే లోపు ఏదన్నా భయంకరమైన పెద్ద కార్యం చేయాల నీ కోసం నేను ఉట్టుగానే వ్యర్థమైపోకూడదు నా మరణం అని ఈ చిన్న జీవితానికి మనం అది పునుకోవాలా ఒక్కొక్కరిది ఒక్కొక్కరి మరి ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన పక్షమున శ్రమ ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడను అనుగ్రహించి ఉన్నాడు మనల్ని పక్కింటి వాళ్ళు దూషిస్తారు క్రైస్తవుడు అయినందుకు కానీ మనం ఏం చేస్తామంటే తిరిగి ఏదో వాళ్ళని రివెంజ్ తీసుకుంటాం ఏదో రకంగా ఇన్సల్ట్ చేయడము మన ఫేస్ తో వాళ్ళని ఇబ్బంది పెట్టడమో కోపంగా ఉరిమురిమి చూడడము వాళ్ళంటే అసహించుకోవడము ఒక విషయము ఒక అన్యుడు వచ్చి మనల్ని కొడితే మనం తిరిగి కొడితే వాడు రక్షింపబడతాడా ఎప్పుడైనా మళ్ళా మరలుకుంటాడా కాని పని కొట్టినప్పుడు మనం మౌనంగాన్ని తగ్గించుకొని లోపడ్డామనుకో వాడికి ఆ రోజు నిద్ర పట్టదు అరే ఏమనలేదు ఆయన నేను కొట్టినా కూడా అనవసరంగా కొట్టాను ఆ కార్యం జరగాల నువ్వు దెబ్బ అక్కడ ఒక సంథింగ్ జరగబోతుందన్నట్టే నిన్ను తిట్టారంటే సంథింగ్ జరగబోతున్నట్టే నువ్వు ఓర్చుకుంటే మనం ఓర్చుకోనంత వరకు అవి కార్యాలు జరగవు మన జీవితం చాలా చిన్నది విలువైనది అందులో విలువ లేని జీవితంలో మనం లేమండి కాబట్టి శ్రమ అనేది మనకు అనుగ్రహింపబడింది క్రీస్తు అనుభవించాడు భయంకరమైన శ్రమలు మరి ఆ శ్రమలతో పోల్చుకుంటే మనది ఒక శ్రమనేనా ఇక్కడ రెండవ దశలోని ఒకటో అధ్యాయము ఐదో వచనం చూస్తే దేని కొరకు ఒకటో అధ్యాయం ఐదో వచనంలో ఎంత స్పష్టంగా రాయబడింది చూడండి దేవుని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మనం ఆ దేవుని రాజ్యం కోసం శ్రమ మనం ఏదో శ్రమ పడుతున్నాం మనకేదో డబ్బులు వస్తాయనో ఆదాయం పెరుగుతుందనో మంచి పేరు కోసము శ్రమ నేడున్న భక్తులు విశ్వాసులు సేవకులు ఎవరైనా కావచ్చు వాళ్ళు శ్రమ పడినారంటే ఇతరుల మెప్పు కోసం శ్రమ పడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇతరులు చూస్తున్నారా లేదా అని శ్రమ పడే ఎక్కువ ఉన్నారు మనం శ్రమ మన దేవుని కొరకు నిజమైన శ్రమ చాలా మంది ఏదైనా దాన చేస్తే ఎదుటోడు వచ్చి అంటాడు పుణ్యం కలుగుతుందన్న ఆ పుణ్యం కోసం చేయట్లేదు మనం అంటే మనం ఒక దాన ధర్మం ఒక శ్రమ కావచ్చు మన లైన్ లో మన గల్లీలో వాళ్ళకు ఎదుట మనం మాదిరిక రకంగా ఉండాల ఎందుకు మన పక్కింటోళ్ళు ఎప్పుడు మనం ప్రేరు పెట్టుకుంటే కంప్లైంట్లు చేస్తారు ప్రేరుకి రావాల్సిన కంప్లైంట్ చేస్తాడు ఎందుకనంటే మనం మాదిరిక లేము మనం మాదిరిక ఉంటే ఆ ఫిఫ్టీ టు నుంచి ఇప్పటికీ ఇది భారతదేశము హిందుస్థాన్ కాదు ఇది క్రైస్తవ స్థాన్ ఎందుకు కాలేకపోయింది మన వాళ్ళు మాదిరికరకంగా లేరు అందుకే గాంధీ తాత కూడా ఏమన్నాడంటే ఐ లవ్ క్రిస్టియానిటీ బట్ ఐ డోంట్ లైక్ క్రిస్టియన్స్ అంట చాలా మనము జాగ్రత్తగా ఉండాల ఎందుకంటే గాంధీ తాత రక్షింపబడలేదు కేవలము క్రైస్తవుల ద్వారానే ఆయనకి ఇష్టం అంట బైబిల్ ఇష్టము వాక్యాలు ఇష్టం అన్ని ఇష్టము కానీ మాదిరికరకంగా లేకపోతే ఎంతో మనము దేవునికి చాలా దూరం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాల ఆ మణిపూర్ లో జరుగుతున్న ప్రతి సంఘటన ఇంకా చాలా విషయాలు బయటికి రాలేదు గుండెలు బాదుక్కుంటున్నారు వాళ్ళు అక్కడి నుంచి దేవుణ్ణి మాకిది చేయ అది చేయని అడగడానికి లేరు ఈ రోజు వాళ్ళు ప్రభా ఒకవేళ బ్రతికితే నీ కొరకే బ్రతకాల ఒకవేళ ఇప్పుడు చనిపోతే నీ రాజ్యంలోనే కన్ను తెరవాలా అనే విధంగా వాళ్ళు బ్రతుకుతా ఉన్నారు అదే వాళ్ళ ప్రార్థన ఉన్నది క్రైస్తవుడికి మరణం లేదండి బిల్లిగ్రహం గారు ఒక మాట అన్నాడు ఆయన చనిపోయే ముందు రోజుల్లో ఆయన ఏమన్నారంటే అయ్యా నేను చనిపోయినా అని చెప్పకండి ఒకవేళ చనిపోతే నేను ఇంకో చోట ఉంటా అక్కడ ఉన్నాను అని చెప్పండి ఆ పరలోక రాజ్యంలో చనిపోయినా మాట మాత్రం చెప్పొద్దు అని అన్నాడు అది క్రైస్తవులం మనం మనకెందుకుంటది మరణం ఈ దేహాన్ని విడిచిపెడతాం ఈ దేహం మనల్ని ఎన్నోసార్లు మోసం చేసింది మోసం చేస్తూనే ఉంటుంది ఈ దేహం మనల్ని ఎన్నో లోకాషలకు గురి మరి పాపము వైపు మనల్ని పరిగెత్తేచ్చేదిగా ఉంటుంది ఈ దేహం గురించి మనం లేమండి మనం భయపడాల్సిన అవసరమే లేదు మరి రేపు మన సంగతి మరి ఏ విధంగా ఉంటుందో మరి మనకు తెలియదు రేపేమి సంభవించినో మనకేది తెలియదు అది లాభమైన నష్టమైన దేవునికి కృతజ్ఞతనే మనం చెల్లించాల థ్యాంక్ యూ ఈరోజు ఈ శ్రమ వచ్చింది థ్యాంక్ యూ ఈ శోధన వచ్చింది థ్యాంక్ యూ ఈ కష్టాలు వచ్చినాయి థ్యాంక్ యూ ఎందుకంటే నీ దగ్గరకు వచ్చి నీళ్డౌన్ చేయడానికి అవకాశం వచ్చింది కన్నీళ్ళు కార్చడానికి అవకాశం వచ్చింది ప్రార్థన జీవితం పెరుగుతుంది థ్యాంక్ యూ అన్ని ఉంటే లేదు మనలో భక్తి ఉండదు అందుకే దేవుడికి తెలుసు అనమాట ఎవరికి ఏది ఇస్తే ఎవరు ఎట్లా పాడైపోతారో తన పిల్లల గురించి తనకు తెలియదా ఖచ్చితంగా తెలుసు మరి మనం కూడా మరి ఈ యొక్క జీవితంలో మనము ప్రభుని హెచ్చించే జీవితం మనం కలిగి ఉండాల ప్రభు కోసము మన జీవితము మరి ఆ గోధుమ గింజ చావకుంటే అది మొలకెత్త ఆ విధంగా మనము త్యాగం అవ్వకపోతే నువ్వు ఎవడునో రక్షణలోకి రాడు ఎట్లాకైనా మరణించేది ఒకరోజు వస్తారు అరే ఇట్లా చేయకుండాల్సింది అట్లా చేయాల్సింది జాన్ అనే వ్యక్తి రీసెంట్ గా అక్కడ అది ఐలాండ్స్ లోకి వెళ్ళి ఆ ట్రైబల్స్కి చెప్పక ముందే వాళ్ళు ఆయనని చంపేశారు వాళ్ళకు సువార్త ప్రకటించక ముందే ఇంకా ఒక గ్రూపు ఇంకొక దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తుండంగానే చంపేశారు కానీ అదేమైందనంటే ఆ గింజలు అక్కడ రాలడం వల్ల మిగతా చాలా మంది వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళి వాళ్ళని రక్షణకి నడిపించరు చెప్పకముందే చనిపోవడం అనంటే ఆశ్చర్యం కదా కానీ అక్కడ ఏం జరిగింది అరే ఆ చోట ఎంతో భారంతో ఆ సేవకుడు వెళ్తే చంపేశారు నేను వెళ్తే ఆ ప్లేస్ లో నేను తీసుకుంటాను మనలో ఏముందండి మనకు ఓ టైం పెడితే ఆ టైంకి మాత్రమే మనము వెళ్ళి మనం చేసే వాళ్ళంగా ఉంటాం మిగతా టైంలో మనము కదల్చబడడం కాబట్టి మనం ఏ విధంగా ఉండాలంటే ఈ చివరి దినాల్లో ప్రతి దానికి కూడా ఊర్చుకొని ప్రతి దానికి దేవుణ్ణి థ్యాంక్స్ కృతజ్ఞత చెప్పే వాళ్ళంగా మనం ఉండాల రాబోయే రోజులు భయంకరమైన రోజులు ఎంతో మంది సత్యస్వార్తను ప్రకటించే వాళ్ళు మరి వాళ్ళు చెప్పేది వాళ్ళు ఎప్పుడు మీకు అది దేవుడు వచ్చి మిమ్మల్ని ఎత్తుకొని వెళ్తాడు లేదని అంటే మిమ్మల్ని ప్రత్యేకంగా కాపాడతాడు అవన్నీ చెప్పరు వాళ్ళు ఉటీ అన్ని కథలు చెప్పరు నువ్వు నలిగిపోవాలా నీకు ఆ శ్రమలలో నువ్వు ఉండాలి అర్థం ఉంటది అవి గమనించినప్పుడు నిజమే కదా చివరి దినాలలో ఇవన్నీ జరగాల్సి ఉన్నాయి కదా ఇవి తీసే ప్రభు అవి తీసే ప్రభు అనంటే చాలా మంది నేడు ఉన్న దినాలలో ఆ పరుగు పరుగు మరి పరుగు పందెంలో పోరాడే ఎక్కడి నుంచి పోరాడుతున్నారంటే పరుగు పందెం అనేది గ్రౌండ్ లో పోరాడతారు కానీ వాళ్ళు ఆ స్టేడియం బయటకు వచ్చి నేను కూడా క్రీస్తున్న ప్రకటిస్తున్నా అని అని చెప్పే వాళ్ళుగా ఉంటారు ఎక్కడి నుంచి పరుగు పందెం స్టార్ట్ అవుతుంది అక్కడ ఒక లైన్లు ఉంటాయి ఒక ఆర్డర్గా స్టార్ట్ అవుతుంది విజిల్ వేయగానే ఆ రన్నింగ్ లో పరిగెత్తాల అప్పుడు ఆ పరుగు పందెం మరి ఆ మహిమ కిరీటాన్ని పొందుకునే వాళ్ళుగా ఆ పొందుకునే వాళ్ళుగా ఉండాలి బయట పరిగెడితే వస్తుందా ప్రైజ్ వస్తుందా మనం దురాత్మ శక్తుల సమూహ ఆ సమూహములతో మనం పోరాడుతున్నాం ఓపికతో పరిగెత్తాల జ్ఞానంతో పరిగెత్తాల చివరి దినాలలో ప్రభుని ఇంతగానో ఆధారం చేసుకోవాల నేడున్న విశ్వాసులు కానీ సేవకులు కానీ ఏ విధంగా ఉన్నారంటే క్రీస్తు కొరకు బ్రతికే వాళ్ళు తక్కువైపోయారు క్రీస్తు ద్వారా బ్రతికే వాళ్ళు ఎక్కువైపోయారు క్రీస్తు ద్వారా సంపాదించుకోవడం క్రీస్తు పేరు చెప్పడము జాలి పొందుకోవడము ఆయన మహిమను దొంగిలించడం వీళ్ళు ఎక్కువైపోయారు క్రీస్తు కొరకు బ్రతకాల క్రీస్తు కొరకు బ్రతుకుతే సమస్తము పెంటగాయించుకుంటాడు సమస్తం మరి నే జీవితంలో మరి ఈరోజు పరీక్ష చేసుకుంటే మరి ఎటువంటి జీవితం కలిగి ఉన్నాము తమలకి ఇష్టపడుతున్నామా ప్రతిదానికి మనం థ్యాంక్స్ చెప్పగలుగుతున్నామా లేదా ఇంకా సరిపోలేదు ప్రభ ఇంకా అవిజయ్ ఇవిజయ్ ఆ నలగొట్టబడిన క్రీస్తుని ఒకటే శోధిస్తున్నామా మరి మనం గ్రహించుకొని మరి ఈ దినము ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాం దేవుడి కొద్ది మాటలు దీవించదు కాకా స్తోత్రంనైనా పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం గల వేసయా నీకెంతో వర్ణాలైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతైన గొప్ప దేవ మహాపరిశుద్ధులైన దేవ నీకే స్థుతులు స్తోత్రమైన ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు ఈ క సమయనైనా మీ వాక్యందర ప్రభావ మీరు మాతో మాట్లాడినారు ప్రభావ మమ్మల్ని బలపరిచినారు మమ్మల్ని హెచ్చరించినారనైనా గొప్పదేవా రాబోయే దినాల్లో ఏ రీతి గుంటబోతుందో ప్రభా ప్రతి దశలో ప్రభావ మేము ఎన్ని శ్రమలు ఉండబోయినా కానీ ప్రభావ ఏదో వింత సంభవిస్తుందని మేము ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ప్రభావ ఎందుకంటే ప్రభా మీ మహిమ బయలుపరచబడుతున్నప్పుడు మహా ఆనందమే ఎంచుకోమన్నారు కాబట్టినైనా ఈ లోకంలో ఇన్ని శ్రమలు వచ్చినా కానీ ప్రభావ మీ ఎంతో మేము ఆనందిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా మేము ప్రతి దశలోనైనా మీకు విధేత చూపిస్తూ విన వైభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ మేము చేసే బిడలుగా మమ్మల్ని అందరం గొప్ప దైవానికి ఎంతో వందాలైనా ఎంతమైన భయంకరమైన స్థితులు ఉంటుండగా ప్రభా అయినా ఎక్కడైనా ప్రభా అయినా ఒక ప్రాంతంలో ఎంతో భయంకరమైన పరిస్థితి ఉంటుండగా ప్రభావ దేవ ఆ మీరు బలపరచండి వాళ్ళ విశ్వాసాన్ని మీరు కాపాడండి క్రమంలో ఓర్పు కలిగి రోషం కలిగి మీ కొరకు జీవించేలాగానే సహాయపడమని ప్రార్థిష్టమైన గొప్ప దేవా సంఘం అంతా ప్రపంచం అంతా హింసింపబడుతుండగా ప్రభావ అన్నాడు అపోస్తులే రీతిగా ప్రభా బలమైన ప్రభా ఏకాత్మ ఏక హృదయం కలిగి ఎట్లా అనేక సంఘాల కొరకు మేము ఆ రీతిగా మేము ప్రార్థించాలా ప్రార్థన జీవితం బహు ప్రాముఖ్యమైందని మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు అనేక పరియాలించి ప్రభావ వ్యక్తిగతంగా మేము ప్రార్థనలు ఎక్కువ సమయం గడపాలా ప్రభావ నైనా ప్రార్థన జీవితం లేకుంటే ప్రభావ మేము ఏం చేయలేం ప్రభావ కాబట్టి ప్రార్థనలో ప్రభా మోకాలు జీవితం కలిగి ప్రభా ప్రార్థనలో ప్రభా దుష్ట శక్తితో మేము యుద్ధం చేయాలా నీతి సత్యని ధైర్యంగా మేము అనేకులు ప్రకటించాలా నైనా లోకమంత విషయాల మార్గం కోరుకుంటుంది కాబట్టినైనా ఇరుకు మార్గంలో మేము కోరుకోవాలా ప్రవ్వత అనేది సంకుచితమై ఉందని వాక్యం చెప్తున్నారు ప్రభావ అందులో ప్రవేశించే వారు కొందరే ఆ ఇరుకు మార్గం ప్రభా నైనా మీ బిడ్డలందరూ ప్రభా ఇరుకు మార్గంలో పోయిన వాళ్ళే ప్రభావ కాబట్టినైనా ఇరుకు మార్గంలో మేము ప్రవేశించాలా అనేకులను ప్రవ్వ ఆ మార్గంలోకి నడిపించాల ఈ లోకం అంతా విశాలమైన మార్గం కోరుకుంది మతపరమైన జీవితం ప్రవ్వా వాళ్ళందరినీ ప్రవ మీకు సత్యంలోకి నడిపించే బిడలుగా తయారు చేయండి దేవాత దేవానికి ఎంతో వర్ణాలైనా ప్రతి దశలో మీ వాక్యాన్ని మేము ప్రవ్వా స్వీకరించి దాని ప్రకారం మేము జీవించాలని సహాయపడండి మాలో ఇంకేమైనా బలహీతలు ఉంటే ప్రవ్వ మీకు జీవితం ఉంటే ప్రవ్వా మీకు అంగీకారం కాని జీవితం ఉంటే మా దాని నుంచి మాకు కల్పించండి నా దేవ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలనే మీకు రూపాండి ప్రవ్వ మీకు పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని ప్రార్థిష్టం ఆ రీతిగా ప్రభావ అంశాల గురించి మేము ప్రార్థిస్తుండగా ప్రవ్వ శ్రీనివాస్ బ్రదర్ గురించి మేము ప్రార్థిష్టం కను ముట్టి ప్రవ్వాడిగా సంపూ స్వస్థ మీరు అనుగ్రహించమని ప్రార్థిష్టం కలువరిశిలోనైనా మీరు పొందిన గాలిలో స్వస్థత ఉంది ప్రభావ అప్పుడైన స్వస్థ బ్రదర్ కిడ్నీ లివర్ కి హార్ట్ ప్రవ సంపూమైన హీలింగ్ ప్రకటిస్తున్నాం మీ క్రీస్తున్నాము రెస్టరేషన్ దాన్ని స్వస్థ పచ్చండి ప్రభ నా దేవాయిస్సు ప్రభా నా దైవ కన్ను ఆపరేషన్ లో కూడా మీరు కార్యం జరిగించండి నా దేవ నా ప్రభా రాజేశ్వరి నుంచి మేము ప్రార్థిస్తున్న దేవ ఆ క్యాన్సర్ నుంచి సంపూర్ణ విడదలు తెచ్చండి ఆ క్యాన్సర్ ని గద్దిస్తాను మీ సంపూర్ణ హీలింగ్ తెచ్చండి స్వస్థ పచ్చండి అని పాపను క్షమించి రక్షణ కార్యం రీనా సిస్టర్ పక్షవాతంతో బాధపడుతున్న ప్రభావ విడగలు సంపూర్ణ స్వస్థాని గ్రహించండి బ్రెయిన్ టోమలను ఆ సర్జరీలో ప్రభావ విజయం అనుగ్రహించండి ప్రవ్వ వాళ్ళ పాప పదవ తరగతి ప్రభావ చదువుతుందిగా ప్రభావ వాళ్ళ బాబు ఎనిమిదవ తరగతి ఎయిత్ క్లాస్ చదువుతుందిగా ప్రవ్వ అయినా వాళ్ళందరి గురించి మేము ప్రార్థిస్తున్న ప్రభావ బిడల భవిష్యత్ దించండి పర్వకొప్ప జ్ఞానం అనే గురించి మీ కొరకు సాహసం పెట్టుకోండి ఆ రీతిగా ప్రవ అనసూయ గురించి ప్రార్థిస్తాం కాలుకి సర్జరీ జరుగుతుంది ప్రవ స్వస్థపరచండి మంచి ఆరోగ్యం తెచ్చండి సంపూర్ణ రక్షణ మార్గం నడిపించమని ప్రార్థిష్టమైనా ఆ రీతిగా ప్రవ రిషిక పాప గురించి మేము ప్రార్థిష్టం పది ఇన్ఫెక్షన్ మీరు స్వస్థపరచడానికి నీకు ఎంతో వందలైనా నీకే కృతజ్ఞతలైనా గొప్పదేవ ఆ బిడల కుటుంబీలందరూ రక్షించుకోండి సుందర తా గురించి సంపూని బిడలు వేయడానికి నాకు ఆల్కహాల్ స్వీట్ ని గద్దెస్తున్నాం మేసుక్రీస్తున్నాం విడిచిపెట్టిపోతే అయితే నీకు ఆజ్ఞాపిస్తున్నాను ప్రభావ బిడ్డికి విడలు కల్పించిన అయినా మీ కొరకు శాసన పెట్టుకోండి శివలు నడిపించండి ఆ రీతిగా ప్రభావ సామ్యులు బెదిరించి మీ ప్రాదిష్టం హెర్ణ సద్రీలు సక్సెస్ జరిగించండి ఆరోగ్యం మంచిది ఇచ్చేయండి నాది ఆ రీతిగా శివ ప్రభా బ్లడ్ క్యాన్సర్ నుంచి సంపూర్ణమే విడుదల తెచ్చింది అయినా స్వస్తపచ్చమని ప్రాదిష్టమైన గొప్పదేవ బిడ్డికి సంపూర్ణ హీలింగ్ తెచ్చేయండి పది సార్ ప్రభ వ చారిసారి వాళ్ళిద్దరు యాక్సిడెంట్ అయింది ప్రభా ఐసీలో ఉన్నారు కాబట్టి స్వస్థ పచ్చలకు మంచి ఆరోగ్యం ఇచ్చి వారి పాపం క్షమించండి మనకు అవకాశం పెట్ట కనుగరించినైనా మీ కొరకు సాస పెట్టుకొని చంద్ర కళ వ్యాధి విడుదల పొందాలా ప్రవ్వా డాక్టర్ల కరమా పరమ డాక్టర్ మీరు ప్రవ్వ మీకు అసాధ్యమైన ఈ లోకంలో ఏది లేదు ప్రభావ ప్రతి రోగం కూడా ప్రభా నైనా అది స్వస్థత పొందాలా ఏసుక్రీస్తు నామంలో ప్రవ్వా నా తండ్రి నీ నామం బట్టి మేము ప్రార్థిస్తుండేగా ప్రవ్వ విడ సంప ఆక ప్రతి విధమైన రోగాన్ని గర్దిస్తాను యేసు పరిశుద్ధ నామం పెట్టి వెళ్ళిపో సైతాన్ని నీకు దేవా మీరే స్వస్థపరచండి మీ కొరకు సాస్ని పెట్టుకోండి నా దేవ ఆ రీతిగా మంచి జాబ్ దొరకలాగానే మీ కృపా అనుగ్రహించండి మీ కృపలో బలంగా వాడుకోండి మీ సేవలో నడిపించండి ప్రవ ప్రతి ఆటంకాలు కొట్టివేయండి ప్రవ ప్రతి విషయంలో ప్రభావ మీ కృప అను ఆ రీతిగా ప్రవ్వ ఎందు ప్రియ చిన్న పాప గురించి మేము ప్రార్థిస్తాం కాలు ఫ్రాక్చర్ అయింది ప్రభ బీటిని స్వస్థపరచండి మంచి ఆరిగింద ఇచ్చేయండి ఆ రీతిగా ప్రవ్వ నైనా ఇసయ ఈ అంశాలందరి గురించి మేము ప్రార్థిస్తాం ఆ రీతిగా గ్రూప్ లో బ్రదర్ సిస్టర్ వాళ్ళ కుటుంబీకుల గురించి వాళ్ళ రక్త సంబంధాల గురించి అందరి గురించి మీరు ప్రార్థిస్తుంది కదా ప్రవ్వ మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తాను ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్య నేర్చండి పర్వకొక జ్ఞాన నూతన అభిషేకం వాళ్ళ సేవ పరిచయ మీరు ఆశ్రవదించే విషయాల పరిచి ప్రతి చోట మీ కొరకు శాసన పెట్టుకుని ఈ రాతి కాల మాకు మంచి నిద్ర అనుగ్రహించండి ప్రవ్వ ఏకమలేసి నేను శృతించి గానపరచలాగిన మీకు కృప ఈ రాతి కాల మా ఆత్మలను మా ప్రాణము మా శరీరంలోనూ ప్రవ్వ మీకు అప్పగించుకుంటున్నాం ఏ సుక్రీస్తున్నాము మీరే కాచి కాపాడి మీరు ఆకృతి అందరి సిద్ధపరచుకోమని త్వరలో రాన్న ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ఉన్న ప్రాతిష్టం తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకందరికీ సదాకాలం తోడేను గాక ఆ మెయిన్ ప్రెసిరాన్ సిస్టర్ అందరికి